హరి ఓ శ్రీగురుభ్యో నమ హం బ్రహ్మా పరమసుకరం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వా గనసదృం తమ సేకం నిత్యం విమలమచనం సర్వీ సాక్షీభూత భావాతీకం త్రిగుణరజ That hoodlum. సదాశివ సరంభా యశంకరచస్మదాచార్యపర్యంథ వందే గుపరంకర హరి శుక్లయూర్వేద అంతర్గతమైన శాంతి మంత్రం శ్రీగురు హరి జం ఆ పరోక్షము పూర్ణము ఈ ప్రత్యక్షము పూర్ణం ఈ పూర్ణ పద్ధతిని వివరించి చూడగా ప్రత్యక్ష పూర్ణము ఎండమావుల జలరూపకముగా లేకుండా పోతుంది పరోక్ష పూర్ణము శేషించి ఉంటూ ఉన్నాడు కనుక ఇందు నిర్ణయించిన శాంతి ప్రత్యక్షపూర్ణ శాంతికి కానీ ఆధ్యాత్మిక అధిభౌతిక అధినైవిక ఇతర విఘ్నముల శాంతి కొరకు కాదు పూర్ణమదీ శాంతి జనన మరణలో ప్రత్యక్షపూర్ణ శాంతి కొరకు నిర్ణయించిన ఎందుకనగా జనన మరణ ప్రత్యక్షపూర్ణము సప్తవిధ చైతన్య పద్ధతులుగా స్థానముల స్థానములయందు జనన మరణ మరణరహిత పరిపూర్ణ పరబ్రహ్మమే ఉండదు కాని జనన మరణ రూప చేతన బ్రహ్మము ఎండమావుల దాని శాంతి కొరకు ఈ శాంతి ఏడు పూర్ణమును పదములతో కూర్చబడి ఆగమ నిగమ ఉపనిషత్సాగ మహితార్థమవలివి ధ్యానమరణములు పొందని అచల పరిపూర్ణ పరబ్రహ్మమని నిరాళంబమని నిర్ణయము ఈ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమదచ పూర్ణమాదాయం పూర్ణమేవాశిష్యే అను మంత్రంలో ప్రధానంగా ఏడు సార్లు పూర్ణమనే శబ్దం ఉపయోగించబడి వివరించబడింది సాధారణంగా ఈ దశశాంతి మంత్రములు వీటిని తాపత్రయ నివారణ కొరకు అందరూ బోధిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక అధి జైవిక అది భౌతికములు అనగా ఉన్నటువంటి సమస్త జీవరాశికి వారి వలన వారికే కలిగేటటువంటి తాపము ఇతర ప్రపంచం చేత జీవరాశి చేత పంచభూతముల చేత కలిగేటటువంటి తాపములను ఆది భౌతికమని ఆది దైవికమని నిర్ణయించబడిన ఈ తాపత్రయం ఉపశమనం చేయటకు మాత్రమే అనేక రకములైన సాధనోపాయములను మహర్షులు ప్రవేశపెట్టారు ఎందుకని అంటే ఆత్మ తాపత్రయ విలక్షణ ఎవరైతే ఆత్మ ఆత్మనిష్టని పొందాలనుకుంటున్నారో వారు తప్పక తాపత్రయ విలక్షణత్వాన్ని సాధించాలి తాపత్రయ విలక్షణత్వాన్ని సాధించినటువంటి సాధకుడికి మాత్రమే తురియ నిష్ట కలిగేటటువంటి అవకాశం ఉంది కారణం ఏమిటంటే తాపత్రయంతో కూడి అవస్థాత్రయం ఉన్నది ఎరుక తాపత్రయాన్ని అవస్థాత్రయాన్ని కూడి ఉండటం చేత చైతన్యమని ప్రజ్ఞ అని తెలివి అని ఎరుక ఏ చైతన్యం చేత అయితే ఈ త్రిపుటి అంతా తెలియబడుతుందో గుర్తించబడుతున్నదో అనుభవించబడుతున్నదో ద్రష్టంగా ఉన్నదో దృశ్యంగా కూడా ఒక ఎరుకలో భాగమే అయితే ఎరుకలో ఉన్నటువంటి భాగ నిర్దేశనం చేయటం కొరకు మొదట మనం ఈ ఉపనిషత్తు బోధని సరి అయినటువంటి మార్గంలో అందుకునే ప్రయత్నం చేయాలి ఎరుక మళ్ళినప్పుడు ఎరుకగా జడచేతన పద్ధతిగా ఉన్నాయి ఎరుక శుద్ధ ఎరుకగా దివ్యమై దైవమై ఉన్నాయి ఎరుక మిశ్రపుటెరుకగా మానవాళిగా జీవరాశిగా ఉన్నాయి మల్లినపుటెరుక శుద్ధ ఎరుక మిశ్రపుటెరుక దీని దినవతల పరారూప ఎరుక ఇది నాలుగో పరిస్థితి ఈ నాలుగు కూలితే అనగా మలినపుటెరుక మిశ్రపుటెరుక శుద్ధ ఎరుక పరారూప ఎరుక ఈ నాలుగింటి యొక్క చేరిక చేత అఖండమైనటువంటి ఎరుక నిర్ణయం చేయబడుతుంది ఈ అఖండ ఎరుక నిర్ణయం తెలిసినటువంటి వారు ఎవరైతే వారు ఈ సప్త పూర్ణములను తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం నిర్ణయించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి కాబట్టి ఈ నాలుగు ఎరుకలు కూడా ద్విశూన్యముల మధ్య ఉన్నటువంటి అకార ఉకారం మకారాత్మకమైన ఈ నాలుగు ఎరుకలకి ఆధారం ఓంకారమే కాని నిరాలంబము అని సూచించటం ద్వారా ఈ ఉపనిషత్తు ఓంకారమనే ఆలంబం శబ్ద బ్రహ్మమునకు ఆవల అనేటటువంటి పరమును దానవతల ఉన్న పరాత్పరము సూచిస్తుంది బాహ్యము పరబాహ్యము అనే అనే పేరుతో బయలు పరబయలు అనే పేరుతో సూచించకూడదు ఈ నిరాళంబం యొక్క లక్ష్యము ఈ ఉపనిషత్తు యొక్క లక్ష్యము పరము పరాత్పరము కాబట్టి ఎండమావి అనేటటువంటి భౌతికమైన ఉపమానాన్ని సేకరించి తాపత్రయాన్ని కాలత్రయాన్ని అవస్థాత్రయాన్ని పోగొట్టు అయితే ఇక్కడ ఎండమావిని చూచేవాడు కూడా ఉన్నాడు వాడే భ్రాంతి చెందుతున్నాడు వాడే భ్రాంతి లేదని కూడా జ్ఞానాన్ని పొందుతున్నాడు అయితే బయలు నందు చూచెడివాడు లేడు చూచడి చూపు కూడా లేదు దృశ్యరహితం ద్రష్టరహితం దృగ్ రహితం ఎరుకకు లేనెరుకను నిర్ణయించబడాలి అంటే అంటే అఖండ ఎరుక స్థితి నుంచి లేనెరుక స్థితి నిర్ణయించబడాలి అంటే మదలచలము ఎరిగించదా విదితముగా లేని ఎరుక వివరించదా తుతకు ఎరుక విడిపించదా అనేటటువంటి కృష్ణదేశిక ప్రభువుల యొక్క సూచన అనుసరించి పూర్ణ పూర్ణము దచ్చతే పూర్ణము అని చెప్పబడుతున్నదంతా ములుగురుచ సందు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదంతా అనేటటువంటి సూచనను అందులో మనం పద్ధతి ఆధార ఆశ్రయ పద్ధతిగా అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఆధార ఆధేయ పద్ధతిగా వేదాంతం అంతా కూడా మనకి సృష్టి విజ్ఞానాన్ని సుజ్ఞాన రూపంగా మార్చి అందిస్తుంది తత్వజ్ఞానం విజ్ఞానాన్ని సుజ్ఞానంగా అందిస్తుంది అదే తత్వజ్ఞానం ఈ సుజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు వ్యవహార కాలంలో భ్రాంతిరహిత పద్ధతిగా సర్వభ్రాంతిరహితమయ్యేటటువంటి శూన్యమునకు ఆవల ఉన్నది ఉన్నట్లుగా ఉండేటటువంటి బయలుగా దానిని సూచన చేసే పని ఈ నిరాళంబ ఉపనిషత్తు ద్వారా మహర్షులు చేపట్టాయి కాబట్టి ఈ ఏడు పూర్ణములను ఈ ఉపనిషత్తు ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నించాలి ఒక మండల కాలం మనకి అవకాశం ఉన్నది ఈ నలభై రోజులలో రోజు మాధ్యాహ్న కాలం అమెరికా అలాగే తురియ సంఖ్య ఇండియా ఇక్కడ అభిజిత్ లగ్నం అక్కడ తురియ సంధ్య దీనిని తెలుసుకోవడానికి నిర్ణయం అందుకోవడానికి అధికారులు బ్రహ్మము ఎరిగిన వారు బ్రహ్మనిష్ఠులు ఎవరైతే తురియనిష్ట కలిగిన వారు వారు మాత్రమే అధికారులు అటువంటి దుర్యనిష్ట కలిగినటువంటి అధికారులు ఈ నిరాలంభోపనిషత్తుని అందుకోవడానికి తెలుసుకోవడానికి అధికారులు కాబట్టి తప్పక ప్రయత్నం చేద్దాం పెద్దల యొక్క అనుగ్రహం చేత కృప చేత అందించే ప్రయత్నం ఇది కేవలం సూచన మాత్రమే ఈ సూచనలను సూచ్యతే ఇది సూత్ర సూత్రాల రూపంలో ఉంటుంది అయే సూత్రములైనా సరే అంటే అనల్పార్థము బాగా విశాలమైన అర్థమును అల్పాక్షరము ద్వారా అందించేటటువంటి వాటికి సూత్రములని పేరు విశేషమైనటువంటి అర్థాన్ని దాన్ని వ్యాఖ్యానిస్తే వేల పేజీలు ఆ వేల పేజీల గ్రంథరాజ్యాన్ని ఒక్క సూత్రం ద్వారా సూచించే విధానానికి సూచన సూత్రం అని పేరు అచల సంప్రదాయంలో ఉన్న విశేషం ఏమిటంటే అన్ని వాక్యాలు కూడా మౌన వ్యాఖ్య నుంచి సూచించబడే సూచనలు కాబట్టి మౌన వ్యాఖ్య నెరిగినటువంటి నిశ్శబ్ద బ్రహ్మమును ఎరిగిన వారు మాత్రమే నిశ్శబ్దాతీతమైన అచలము అని పెద్దల వాక్యం శబ్ద బ్రహ్మమును దాటి నిశ్శబ్ద బ్రహ్మమును తెలిసిన వారెవరో వారు మాత్రమే అచల స్థితిలో ఉన్నది ఉండగలిగిన వారు ఉండచూచిన వారు ఉండగలిగినవారు లేనివాడుగా ఉన్నవారు లేక ఉన్నవారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటకు వీలు లేనటువంటి మాటకు అవకాశం లేనటువంటి ఎరుకకు అవకాశం లేనటువంటి సర్వము శూన్యము అనున్నటువంటివి లేనటువంటి బయలుస్థితి నిలకడ చెందేటటువంటి అవకాశం కాబట్టి జనన పొందని అచల పరిపూర్ణ పరబ్రహ్మమునకు నిరాళంబమైన అంటే దశవిధ ప్రళయాలలో కూడా ఏ కాలమునందు కూడా రాకడ పోకడ లేనిది అనేటటువంటి అర్థాన్ని మనం లక్ష్యార్థంగా స్వీకరించవచ్చు ఆగమ నిగమ ఉపనిషత్సాగర అధితార్థమవలిది జనన అచల పరిపూర్ణ పరబ్రహ్మని నిరాళంబమని నిర్ణయము జనన రూప రూపచేతన బ్రహ్మము ఎండమావి వంటి అనగా అర్థమేమిటి ఎండమావిని తెలుసుకోవాలి అంటే ఎండమావి ఏర్పడటానికి కారణమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి పంచభూతాలకు సాక్షి అయినటువంటి ఆదిత్యుడు ఆదిత్య ప్రభావం చేత ఏర్పడిన లక్షణంతో ఏర్పడిన భ్రాంతి తత్ప్రభావాన్ని ద్రష్టగా దర్శించినటువంటి ద్రష్ట శూన్యమైనటువంటి స్థితి ఎందు లేని స్థితి ఎందు ఉన్నది ఉన్నట్లుగా ఉన్న స్థితి ఎందు లేడు పంచభూతాత్మకమైన సృష్టి లేదు ద్రష్ట లేదు దృశ్యమానమైనటువంటి ప్రపంచం దృశ్యమానమైనటువంటి సృష్టి ఆధారభూతమైన ఆదిత్యుడు ఆధారభూతమైన బ్రహ్మం अधिभूत अति दैव अति आत्म आधारमें परम परम को आधारमें परात्पर आधारमन अनराद परात्परम आधार आधेमुने दुर्ग्रहित पारबा हरी ओ ం నమివాయరవే సచ్చిదానందమూర్త నిష్ప్రపంచాయ ని శాంతయ నిరాలంబాయ తేజసే నిరాలంబం సమాశ్రి సాలంబం విజహాతి సయజ్ఞ సంన్యాసీ యోగీ చైవల్యం కదమశ్ను జంతూనా సమస్తిష్టాంత బోద్ధవ్యమిలం తాశ్యా బ్రవీమ్యహం హరి నమ శివాయరవే సచ్చిదానందమూర్త నిష్ప్రపంచాయ శాంత నిరాలంబాయ తేజసే నిరాబం సమాశ్రి సాలంబం విజహాత్య సన్యాసీ యోగీ చైవల్యం పరమశ్ృతేమంతూనా సమస్తాంతే యద్ధవ్యమిలం తదా శ్యా్రవీమ్యహం హరి ఓ నమశివాయ సద్గురువు సచిదానందమూర్తి ప్రపంచం లేనివారు శాంతుడు నిరాలంబుడు తేజోవంతుడు వగు హరికి శివునకు నమస్కారం ఎవరు సాలంబమును వదిలి నిరాళంబమును ఆశ్రయించునో అతడే సన్యాసి యోగి అట్టి యోగి కైవల్యమును పొందుతున్నాడు తొలగిపోటుకు ఈ అజ్ఞాన జీవులకు బోధింపవలసిన సర్వస్వమును చెప్పుచున్నాము ఓకాక్షరం బ్రహ్మ వ్యాహృతి వ్యాస్ అనేటటువంటి ఏకాక్షరస్వరూపమైనటువంటి బ్రహ్మమును మానవులందరూ ధ్యానింపదగినది కాబట్టి यह ओंकार अर्धमात का प्रणव्रह्म सूचन गहर्षु स्वीक निश ब्रह्म अर्धमातक स्वीक त्रिमातकायुत प्रणव शब्द ब्रह्म शब्द ब्रह्म निशब्रह्म अर्धमातक आवल परम దీనిని లక్షించిన వాడెవడో వాడు యోగి వాడు సన్యాసి అది నిరాళంబం ఆ బాహ్యము ఆ పరబాహ్యము ఆ బయలు ఆ పరబయలు నిరాళంబము ఇది సాలంబము ఈ రీతిగా అరిష్టము అనగా జననము మరణము అనేటటువంటి చక్రభ్రమణములోనికి దిగి వచ్చుట అరిష్టము సర్వారిష్ట శాంతయే అని షోడోపచార పూజలో కూడా వస్తుంది కాబట్టి అన్ని అరిష్టములు శాంతించేటటువంటిది కైవల్యం అట్టి కైవల్యమును అందుకోగలం అందుకోగలగటం నిరాళంబముగా సాధ్యమవుతుంది ఎవరు సాలంబమును వదిలిపెట్టి నిరాళంబమును ఆశ్రయించునో అతడే సన్యాసి ప్రథమ సన్యాసి ఎవరండి వెనక్కి ప్రథమ సన్యాసి సదాశివుడు ఆయనే ప్రథమ గురువు అందుకే సదాశివ సమాభాం యశశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా గురు పరంపర అంతా కూడా ఈ నిరాళంబ మార్గమును ఆశ్రయించినటువంటి వారు ఈ నిరాళంబ మార్గంలో పరిణమించేటటువంటి నిరాళంబ మార్గంలో ప్రయాణించేటటువంటి నిరాళంబ సూత్రంతో అధిగమించేటటువంటి ఎవరైతే సాధకులున్నారో వాళ్ళు పరిపూర్ణ పద్ధతిగా సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించినటువంటి అందుకని సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఒకనపణాలు ఘోర సంసార బాధను అనుభవించలేక అని తినకంద అర్థాలలో అధికారిత్వాన్ని నిర్ణయించేటటువంటి పని చెప్పారు కాబట్టి హరి ఓం ఓ నమ శివాయరవే సచిదానందమూర్త నిష్ప్రపంచాయ శాంతయ నిరాలంబాయ తేజసి నిరాలంబం సమాశ్రితంబం విజహాతియ य संस कवल्युते जंतूनाशा यद्य बोधव्यमखिथाश्याम्यपूर्ण सूचना बोधिंबड़ेटे परिपूर्ण सिद्धांत ఆ పరిపూర్ణ సిద్ధాంతమును అనుసరించి చెప్పేదానికి ప్రబోధ అని పేరు కాబట్టి మౌన వ్యాఖ్యగా దక్షిణామూర్తి యొక్క సూచనగా అందుకోగలిగేటటువంటి ఈ నిరాళంబ మార్గమును తప్పక మానవులందరూ జనన మరణ రాహిత్యం కొరకు తప్పక అనుసరించాలి ఈ సూత్రాన్ని ఈ సూచనని అందించే ప్రయత్నమంతా ఈ నిరాళంబనిషత్తులో చేపట్టబడుతుంది తనను శరణు వచ్చినటువంటి శిష్యునికి గురు శ్రీకృష్ణదేశకుల అందర్ధ దలోని ఇరవై మూడవ పద్యం శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతకని మోదము ముక్కిరి గుణ మృదువాక్యములను పరమదయాడు గురుడు भर्ता संशयमिकाधिपूर्णमोटिकानेरपूर्ण भर्ता शरणुच्ची शिष्युन को सदगुर करुणामत दृष्टि चेचूच జనన మరణ రహితమునకు నీవు ఇతడికి రావడం సంతోషం ముప్పిరిగొను మృదువాక్యములు విన్నచో జనన మరణ రహితమునకు సంశయమనే బాధ ఉండదు అవి ఏమనగా పరిపూర్ణమన్నది ఒకటి ఎరుక అనున్నది ఒకటి పరిపూర్ణము ఎరుకలను ఎరిగి ఇరిగిడి ఎరుకను విడుచునది ముప్పిరిగొను మృదువాక్యములు అనగా ఏమీ అని శిష్యుడు ప్రథమ ప్రశ్న మొదటి ప్రశ్న ఉప్పిరి గురు మృదువాక్యములు అనగా ఏమి గురువుగారి మనం చక్కగా విశ్లేషించినట్లయితే హరిహి ఓ అను అది నిరాళంబోపనిషత్తులు మొదటి వాక్యం హరిహి ఓం అనేటటువంటి సూచనని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా ఆ నిర్ణయాన్ని అందుకోవాలో బోధిస్తాం అయితే ఆ బోధించేటప్పుడు ఈ బోధంతా కూడా ఈ మూడు మాటలతో ముడిపడి ఒకటి పరిపూర్ణమనగా ఏమో తెలియాలి ఎరుక అనగా ఏమో తెలియదు పరిపూర్ణము ఎరుకలను తెలిసి ఎరుకను విడవాలి ఈ మూడిటిని ఈ ఉపనిషత్తు సారాంశాన్ని అందుకునేటప్పుడు మరువక ఉండాలి ఎరుక మరపు అనే రెండు పదాలను అచల సిద్ధాంతంలో పెద్దలు వాడుతుంటారు మరుపన తొలిమేనులు ఎదుకన మలిమేనులు అనేటటువంటిది సూత్రం మరుపన తొలిమేనులు అంటే ఏమిటంటే తొలిమేనులు మలిమేనులు ఈ మలిమేనులు అంటేనేమో ఈశ్వరతన చతుష్ట తొలి మేనులు అంటేనేమో జీవతన చతుష్ట కాబట్టి మా మరపు అన్న స్థితిలోనేమో జీవుడుగా ఉన్నాడు జీవతన చతుష్టయంగా ఉన్నాడు విశ్వ తైదశ ప్రాణ్య ప్రత్యేగాత్మలుగా ఉన్నారు అదే ఎరుక మేనులు అంటే ఈశ్వరతన చతుష్టయమైనటువంటి వెరా గరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు అవేమో బింబ శరీరములు ఇవేమో ప్రతిబింబ శరీరం కాబట్టి మరుపు శరీరములన్నీ కూడా ప్రతిబింబ శరీరం అలాగే ఎరుక శరీరాలన్నీ కూడా బింబ శరీరం బింబ ప్రతిబింబ భావములు పూర్ణమునందు లేదు అట్టి సూచనను అందించేదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దచ్చితే బింబం వ్యక్తమైనను పూర్ణమునందు మార్పు లేదు బింబము ప్రతిబింబముగా తోచినను పూర్ణమునందు మార్పు లేదు బింబ ప్రతిబింబములు అభావమైనను పూర్ణమునందు మార్పు లేదు భావ అభావరహితమే పూర్ణము అనేటటువంటి సూచనతో మృదువాక్య సరళి ఈ మధ్యకాలంలో వేదాంత బోధ కఠినమైనటువంటి వాక్యములతో గుణ సంయుతంగా బోధించబడుతుంది పెద్దల వాక్యాలు ఎలా ఉండేవంటే కేవలం మృదువాక్యం దీనికి మహానుభావులైన పెద్దలను మనం ఆశ్రయిస్తే ఆ సద్గురు వాక్యం ఆ నిజగురు వాక్యం ఎలా ఉంటుంది అనేది మనకి బాగా తెలుస్తుంది కేవలం వారు అలా చూస్తే చాలా అలా ఆ దేశకులైనటువంటి వారు వారు ఉన్న స్థితి నుంచి అంటే వారెప్పుడు బయలు ఎందు వారెప్పుడు పరబయలు ఎందు నిర్ణయముగా ఉన్నటువంటి వారు జనన మరణ రాహిత్యాన్ని పొందినటువంటి వారు జనన మరణ రహిత స్థితి ఎందు అతి నుంచి చూడటం ద్వారా శిష్యుణ్ణి వద్దయిస్తాడు ఈ చూడటానికే దుర్గ్దీక్ష అని పేరు ఈ దుగ్దీక్ష చాలా విశేషమైనటువంటి దీక్ష ఇది అందరికీ లభించేది కాదు అందరూ పొందగలిగినది కాదు దానికి అధికారెత్వం ఉండాలి అలా అధికారెత్తులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలియబడేటటువంటి అంశం అయితే పూర్ణమైనటువంటి అచల సిద్ధాంతం పరిపూర్ణాన్ని సూచనగా బోధించేటటువంటి అచల సిద్ధాంతం దృగ్దీక్షా సంప్రదాయం మీద నడుస్తుంది ఈ దృగ్దీక్షా సాంప్రదాయం చాలా విశేషమైనటువంటి మార్గం ఇందులో గురు శిష్యులు లేకుండానే గురువు లేనివాడుగా శిష్యుణ్ణి లేనివాడుగా చేసేటటువంటి మార్గం కాబట్టి లేని అహం బాయగదా అంట మాయగద లేని అహం బాయగదా అంట కాబట్టి పెద్దలు ఎప్పుడైనా సరే రెండు మాటలలో ఒకటి రెండు మాటలలోనే దేనినైనా సూచిస్తూ అటువంటి వాడినే పెద్దలనే అటువంటి పెద్దలను అనుసరించి ఆశ్రయించి మనం ఈ పరిపూర్ణ సూచనని నిరాలోపనిషత్తు ద్వారా అందుకునే ప్రయత్నం చేద్దాం Namaha రి ఓ శ్రీగురుభ్యో నమదోణమిదం ఓం ఓద్యూస్ ఓ నమాదాయ వశిష్య Aum Tatsat Aum Sahanavatu Sahanavu Nattu Sahavelyam Karavahe Tejasvi Navadhi Tamastu Mavidveshavahe Aum Shant శాశ శాంతి హరి ఓ శ్రీ గురుభ్యో నమ్ హరి ఓ